మహాపరిషుదుడ కృప కనికరం గల దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మా ప్రభువా మా రక్షకుడు మా విమోచకుడు అయ్యున్న తండ్రి పరలోకం తండ్రి ఏసయ్య నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలమంతా నా దేవ నా తండ్రి నా ప్రభు నాయన నీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడినవు తండ్రి దివారాత్రంలో నా దేవా నా తండ్రి నా ప్రభావ నీ కంటి పాప వలే కాచి కాపాడి ఈ దినంకు కూడా నా తండ్రి నా ఎస్ఐ నీకు నూతనమైన కృప నాకు అనుగ్రహించి మా అందరికి అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన తండ్రి ఈ రాత్రికళ సమయంలోనైనా ఈ రీతిగా ప్రభానైనా మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనాలు మీకు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఇదిగో నా తండ్రి పాటల ద్వారా ప్రభాయన మీరు మహిమ పొందండి వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభ మేము ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు విజ్ఞాపనకు ప్రభ మీరు జవాబు దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఎవరైతే నాయన ఇంకా రాలేదో ప్రభ నాయన మా ప్రియులు వాళ్ళందరినీ యొక్క ఆరాధనలోకి నడిపించండి ఈ ఆరాధన అంతట్లో ప్రభ మీరు మాకు తోడుగా ఉండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభ నాయన మీరే ప్రభా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం వాక్యం నైనా ప్రకటించబోతుండగా వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు సాత్వికంతో నీ వాక్యాన్ని అంగీకరించి నైనా మమ్మల్ని మీకు తగినట్టుగా మార్చుకునేది స్వభావం మా అందరికీ అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఎంతో హో మహాక్యము గోపదీయంతో గ్రాంపశ్యము కానిది గ్రాహీం పశక్యము కానిది పరలోక సైన్యమా పరమతంహిమను పరలోక సైన్యమా పరమతండ్రి మహిమను పరాక్రమ క్రియలు తెలిపే పెట్టండి కార్యము ప్రకటి యహోవ మహాత్యము గోపదీయంతో యహోవ మహత్యము గోపదియంతో గ్రాంపశాక్యము కానిది ్రాహింప శాఖ్యము కానీది మహత్యము కలిగి నా దేవుండరు దించేను మహత్యము కలిగి నా దేవుండరు దించేను మహిమను వేడచీ నారుడుగా జన్మించే మహిమను వేడచీ నారుడుగా జన్మించే ఆహసిలు వలో సాతాను ను జయించే ఆహశిలు వాలో సాతాను జయించే బాహటముగా రాక్షణ నొసగే మనకు బాహటము గ నొసగే మనకు యో మహాత్యము గోపది ఎంతో మహత్యము గోపదీయంతో గ్రాంపశాక్యము కానిది గ్రాంపశాక్యము కానిది తపిపోతి మిలలో గొర్రెలూ బోలియు తప్పోతి తపులెన్నో చేసి శిక్షార్హుల మైతి చేసి శిక్షార్హుల అర్పించేను ప్రాణము మంచి కాపరి అయ్యి అర్పించేను ప్రాణము మంచి కాపరి గోప రక్షణ ఉద్ధరించేను గోపరక్షణనిచ్చి ఉద్ధరించెను ఏవ మహాత్యము గోపది ఎంతో ఏహో మహాత్యము గోపది ఎంతో గ్రాహింపశాక్యము కానీది గ్రాహింపశాక్యము కానీది ఆదాము నందు పోయే దేవుని మాహత్యము ఆదాము పోయే దేవుని మాహత్యము అందులమై ఉంటి మీ అజ్ఞానుల మైతి మీ అందులమై నందు పొందితే మీ వెలుగు నాదుడి సునందు పొంది తిమి వెలుగు అధికమైన జ్ఞాన మహిమలో సాగే అధికమైన జ్ఞాన మహిమలో సాగే యహోవాహాత్యము గోపది ఎంతో ఏహో మహాత్యము గోపది ఎంతో గ్రాహింపశాఖ్యము కానీది గ్రాహీంపశాఖ్యము కానీది పాపముతో నిండినా పాపి నేడేరారమ్ము పాపముతో నిండినా పాపు నిడేరారమ్ము పాప ఫలితము మరణము సాంతువా పాప ఫలితము మరణము సాహింతువా పాపుల రక్షకుడే సురక్షిం పానిలచే పాపుల రక్షకుడే సురక్షిం పానిలచే తప్పులొప్పు కొనుము నిన్ను రక్షించును తప్పులొప్పు కొనుము నిన్ను రక్షించును ఏవ మహత్యము గోపదీయంతో హో మహాక్యము గోపది ఎంతో గ్రాహింపశాక్యము కానీది గ్రాహింపశాక్యము కానీది ప్రధానుల కంటేనూ అధికారుల కన్నా ప్రధానుల కంటేనూ అధికారుల కన్నా అధికొడు ప్రభు రాజ్యం వచ్చును అది ప్రభువు రాజ్యం ఎలా వచ్చును అందరికీ ప్రభువు శిరస్ అయి ఉన్నాడు అందరికీ ప్రభువు శిరస్ అయి ఉన్నాడు అందరూ పాడేదము హల్లెలు యపాట అందరూ పాడేదము హల్లెలు యపాట ఏ మహాత్యము గోపది ఎంతో హాత్యము గోపది ఎంతో గ్రాహింపక్యము కాని గ్రాహింపక్యము కాని అల్లలి థ్యాంక్ యూ అక్క ప్రేజ్లోడు అందరికీ ప్రేజనాడు బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ గ్లోరి సిస్టర్ ప్రేజనాడు సిస్టర్ మొదటి కొరందిలో రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం క్రీస్తు రక్తం ద్వారా మనకు కలిగిన మేలు ఇక్కడ ఏమంటుండే ఇక్కడ అంటున్నాడు క్రీస్తు క్రీస్తు రక్తం ద్వారా మనకు కలిగిన మేలు మొదటి కొరంతి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం లేమంటుంటే మీరు అతిశయించటం మంచిది కాదు ఇక్కడ కొరంతీలకు రాసిన పత్రికలో పౌల భక్తుడు చెప్తుడు మీరు అతిశయించటం మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ జయునని అంటుండు ఇక్కడ ఏమంటాడు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ అని మీరు అని ఇక్కడ ఈ పౌరు మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఇంకేమంటాను మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేగాక క్రేసు అను మన పశుక పశువు మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద ఊటకై పులిపిండి అంటే పులిసిన పిండి పులిసిన పిండి అంటే వేర తట్టు వేర తట్టు అట్లా వేర అంటే అబద్ధం బోధ అలాంటి బోధలు ఉండకుండా పులిపిండి అని మంచి దాంట్లో మంచి పిండిలో పులిసిన పిండి వేస్తే ఏమవుతుంది మొత్తము పులి పులిసిపోతుంది కాబట్టి ఇక్కడ అదే అంటుం భక్తుడు మీరు పులిపిండి లేని వారు కనుక ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి మన లోపల ఎలాంటి ఆచారాలున్నా ఎలాంటి పండగలు ఉన్నా ఏం ఉన్నా మనం ఆల్రెడీ మనం తీసేసుకున్నాము ఇంకా మన లోపల ఏదైనా ఉంటే అది తీసేసుకోండి అని ఇక్కడ తీసి పారవేయడు ఇంతేగాక క్రీస్తు అను మన పశు పశువు వధింపబడెను ఇంతేగాక కాదు గాని క్రీసు అను మన పస్కా పశువు వధింపబడేను ఎందుకు మన కొరకు దేవుడు ఏమైపోయినాడా వధింపబడిండు ఎందుకు వధింపబడి దేవుడు మనలో పాపం ఉండకుండా దేవుడు వధింపబడిండు కాబట్టి ఈ కురందీళ్ళకి రాస్తుండు ఒకరు పౌలు భక్తుడు రాస్తా కాబట్టి దేవుని మనము అతిశయించాలంట దేవుని బట్టే మనము ప్రతిదీ బట్టి మనము అతిశయించాలి ముందుకు నడవాలని ఇక్కడ అంటా ఉట్టి దాన్ని మనము మనలో ఏదైనా పులిషిపోయిన పిండి ఉన్నా ఏదైనా అబద్ధం ఉన్నా నేను నిన్న ఒకళ్ళతోని ప్రార్థన చేస్తున్నా వాళ్ళు ప్రార్థన అంతా మంచి చేసిరు కానీ ఒక్క మాట చెప్పారు లాస్ట్కి మేమెత్తబడే గుంపులో ఉండాలని నేను వెంటనే ఫోన్లో చెప్దాం అనుకున్నా ఫోన్లో చెప్పద్దు వీళ్ళకి డైరెక్ట్ చెప్తే జర కొంచెం బాగుంటుంది ఫోన్లో చెప్తే బాగుండదు వీళ్ళతోని అని అనుకున్న కానీ రాత్రి నా ఆత్మని చేస్తుందంటే వాళ్ళకి వాక్యం చూపిస్తుంది ఏం వాక్యం చూపిస్తుందంటే అపోస్తుల కార్యంలో చూపిస్తున్నాడు ఏం వాక్యం చూపిస్తుందంటే దేవుడు ఏ రీతిగా పోయిండో ఆ రీతిగానే భూమి మీద అడుగు పెడతాడని నా ఆత్మ మళ్ళీ వాళ్ళతో చెప్తుంది నేను అనుకున్న ఫోన్లో చెప్ ఫోన్లోనే చేస్తున్న ప్రార్థన కానీ వాళ్ళు కూడా ఫోన్లోనే వేసారు కానీ వాళ్ళు అట్లా మంచిగా ప్రార్థన వేసారు కానీ లాస్ట్కి రాగానే ఏం చేసినంటే మేమెత్తబడే గుంపులో ఉండాలని చేశారు నేను అనుకుంటున్న ఏసు ప్రభావి ఇంత ప్రార్థన అంతా బాగుంది ఈ వాచనం ఎందుకు ఇట్లా అనే వీళ్ళు అబద్ధం అది అబద్ధంగా అయిపోయిందిగా దేవుడా అని అనుకున్నా కానీ ఫోన్లో చెప్తే నేను బాగుండదు డైరెక్టే వాళ్ళతో చెప్పాలి అని అనుకున్నా కానీ దేవుడు నా పండుకుంటే నా ఆత్మ ఏం చెప్తుంది వాళ్ళకి మళ్ళీ అపసులకారం చెప్తుంది ఏ రీతిగా పోయింది ఆ రీతిగానే వస్తాడు ఎందుకు ఎత్తబడే అని మళ్ళీ వాళ్ళతో నేను చెప్తున్నా ఆత్మ చెప్తుంది తుడు దేవుడు అంటా మనం అలాంటిది మనకు ఏదిన్నా మనం ఎవరైనా అబద్ధం చెప్పినా కొన్నిసార్లు మనం ఎన్నిసార్లు ఎన్నో వాక్యాలు విన్నాం కోసం అన్నిటి కోసం విన్నాం కొన్ని సంవత్సరాలు మనం కూడా మనం కూడా ఇది కానీ ఎప్పుడైతే మనకు వాక్యం మనం మనకు వాక్యం చూపించి వాక్యంతో చెప్పిండ్రో అప్పుడే మనకు వాక్యంతో మనకు అర్థమైందో అప్పుడు మనం దేవుడు వాక్యం మనము నమ్మి ఇది తప్పు అని మనము తెలుసుకున్నాం కాబట్టి ఆ యొక్క నుంచి మనం వచ్చినాం కాబట్టి ఆ పులిసింది కూడా తీసివేసి మనం తీసివేసి మనం ఎప్పుడైతే మనం బయటికి వచ్చినామో దాని సాంగత్యం నుంచి మనం ఎప్పుడైతే బయటికి వచ్చినామో మనం ఎట్లున్నామంట దేవుడు ఇక్కడ అంటున్నాడు దేవుడే వధింపబడి ఎందుకు వధింపబడి ఆయన మన కోసము వధింపబడి మనం కరెక్ట్ గా ఉండాలి కాబట్టి ఆయన రక్తంలో మనని రక్తం ధర కొన్నాడు ఆయన రక్తం ధర ఆయన క్రయధనం మన కొరకు పెట్టిండు కాబట్టి మనను కొన్నాడు కాబట్టి ఆ దేవుడు మరేమంటుండడు ఆయన పసుపు పశువులాగా దేవుడు దేవుడే మన కొరకు వధింపబడిండు కాబట్టి మన లోపల ఇలాంటిది పులిసింది ఉండద్దు ఒకవేళ మన లోపల ఉన్నా కూడా ఏది ఎక్కడైనా విన్నా కూడా మనం ఏం చేయాలంట దాన్ని మనం స్వీకరించకుండా దాని నుంచి మనం పక్క జరిగిపోవాలంట కాబట్టి ఇక్కడ దాంట్టు కొంచెం ఉన్న మంచి పిండి మంచి మంచి పిండి ఉంటుంది ఆ పిండిలో మరి మరి దాచబడిన ఉన్న పులిసిన పిండి ఉన్న పులిసిన పిండి దాన్ని కొంచెం కాలి కూడా అది ఏమవుతుంది కూడా పులిసిపోతుంది కాబట్టి ఇక్కడ ఈ భక్తుడు అంటా ఉండు బట్టి మీరు అతిశయించొద్దు అతిశయించుట మంచిది కాదు మీరు అతిశయించుట మంచిది కాదు అని ఇక్కడ అంటా ఉన్నాడు చాలా మంది అతిశయిస్తా ఉంటారు అంటే నాన్నిల కోసం కాదు మన క్రైస్తుల కోసం మాట్లాడుతున్నా కొంచెం అంటే వాళ్ళు కొంచెం ప్రార్థాన చేసినా ఏం చేసినా నాది కరెక్ట్ నాది కరెక్ట్ అంటారు కానీ కరెక్ట్ వాక్యం ఎవ్వరు వింటున్నారు మనం ఎప్పుడు వినలే నేనైతే పాస్టర్ చెప్పింది తినలే ఎవ్వరు కానీ మనం ఇక్కడ కేవి మనం వింటా ఉన్నాం ఎంత భయంకరంగా ఉంది వాక్యం వాక్యం అంటేనే భయం దేవుడు మనతో మాట్లాడుతున్న భయం మనకి అలాంటి భయం దేవుడు మన్నతో మాట్లాడుతున్నప్పుడు మనకి ఏం ఉండాలంట భయం ఉండాలంట భయము ఉండాలి చూడు దేవుడు మనతో మాట్లాడుతున్నా నాకైతే మొన్న అక్కడ బ్రదర్ వాడి అన్న చెప్తున్నాడు ఆ రోజు వాక్యం చెప్తుంటే నాకైతే ఎంత భయం అంటే అంటే ప్రతి భయం ప్రతిరోజు మనం కానీ దేవుడు మనం మోసే విషయంలో కానీ ఏలియే విషయంలోనే కానీ మనం వాక్యాలు విన్నాము ఆ రోజు చూడు ఎంత భయం చూడు దేవుడు ఎంత గొప్పం వస్తే కాబట్టి మనం ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అది మనకి ఎందుకు రాసిండంటే పురంతీలో ఏమంటుండంటే యుగంత మనకి బుద్ధి కలగడానికి రాసిండు ఎందుకు రాసిండే వాళ్ళు చేసినట్టు మీరు చేయొద్దు అని రాసిండు వాళ్ళు చేసినట్టు మీరు చేయొద్దు చేసిరు భక్తులు ఎంతమంది కొందరు పాపం కూడా వేసిరు అని వాళ్ళు చేసినట్టు మీరు చేయొద్దు మనకి బుద్ధి కలవడానికే దేవుడి వాక్యాలన్నీ మనకి రాసి కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు మనం అతిశయ అతిశయించాలంటే దేవుని బట్టి మనము అతిశయించాలంట ఏదైనా పులుసింది మన లోపల ఉంటే మనం అది తీసి వేసి పారవేసుకోవాలి కాబట్టి మన కొరకు దేవుడు పసు పశువులాగా వదిింపబడిండు దేవుడే మన కొరకు వధింపబడిండు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు ఇంకేమంటుండంటే పాపం నుండి మనను విడుదల చేసింది పాపం నుండి మనను విడుదల చేసింది కాబట్టి ఆ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండు రోమ రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చనంలో ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుతయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము అంటా ఉన్నాడు ఇక్కడో కురంతిల కురంతి పత్రిక రాస్తుంది కూడా పౌల భక్తుడే ఏమంటుడు ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి పాపం నుంచి మనం విమోచింపబడ్డం ఎట్లా విమోచింపబడ్డము యేసు ప్రభు యొక్క రక్తం ధరని మనము విమోచింపబడినం దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అంట దేవుని దేవునికి దాసులమై ఉన్నందున దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అంట దేవునికి దాసులమై ఉన్నామంట పరిశుద్ధత కలుగుటయే కలుగుట పరిశుద్ధ కలిగి ఉన్నాం కా ఉండాలని అంటుండు అప్పుడే ఏముంటుందంట మనకి ఫలం అంట దాని వలన అంతం ఏమవుతుందట నిత్య అంట పరిశుద్ధత కలిగి ఉంటేనే కదా మనకు నిత్య కలిగి ఉండకపోతే మనకు నిత్యజీవం ఉంటుందా ఉండదు కొంచెం పాపం ఉన్న అందుకే అక్కడ గలతిలో అంటున్నాడు ఒక్కటి ఉన్న మీ లోపల ఒక్కటి లేకు ఒక్కటి కరెక్ట్ లేకున్న ఫలాలలో ఒకటి కూడా కలెక్ట్ కరెక్ట్ లేకపోతే మీరు దేవుని రాజ్యాన్ని స్వసంతరించుకున్నారని నేరారు అంటుండు భక్తుడు దేవుడు భక్తుడు అక్కడ అంటా ఉన్నాడు ఇక్కడ పౌరు భక్తుడు అదే అంటా ఉన్నాడు ఏమంటుండు దేవుడికి మనము దాసులమైన పరిశుద్ధత కలిగి ఉంటే మీకు ఫలము అంటుండడు మీకు ఫలం కలగాలంటే దానివల్ల అంతం ఏమొస్తుంట పరిశుద్ధత కలిగి ఉంటేనే మనకు ఫలం వస్తుంది దాని వలన నిత్య జీవం మనకి వస్తుందని ఇక్కడ ఈ భక్తుడు అంటా ఉండు కాబట్టి మనకు నిత్య జీవం కావాలంటే మనం ఎట్లా ఉండాలంట పరిశుద్ధత కలిగి ఉండాలంట ఉంటే నిత్య జీవము ఎలా అయినాగా పాపం వల్ల వచ్చే జీతము మరణము పాపం మరణం వస్తుంది కాబట్టి పాపం నుంచి మనం ఏం ఉండాలంట పరిశుద్ధత కలిగి ఉండడం మనము దినదిన మనం పరిశుద్ధ కలగడము కలిగి జీవించడం నేర్చుకోవాలి పరిశుద్ధ కలిగి ఉండాలంటే ఎట్లా కలిగి ఉంటాం మనం ఎట్లా కలిగి ఉంటాం మనం పరిశుద్ధత కలిగి ఉండాలంటే దేవుడు వాక్యం చదివితేనే కదా దేవుడు వాక్యం వింటేనే కదా మనం పరిశుద్ధత కలిగి ఉంటాం కాబట్టి ఇక్కడ పౌరు భక్తులు అదంటుండు ఎలా అయినాగా పాపం వలన మరణము అయితే దేవుని కృపావారం మన ప్రభువైన క్రీస్తు చేసినందు నిత్య దేవుని కృపావారం మన ప్రభువైన ఏసు క్రీసినందు మనకి కలిగింది ఆయన కృప మనము ఆయన కృప ఆయన దయ మనకి ఆయన రక్తం మన కొరకు కార్చింది కాబట్టి ఆ యొక్క పాపం నుంచి మనం విడుదల పొందినాం కాబట్టి ఈ రోజు మనకు నిత్య జీవము మనకి దేవుడు ఇచ్చిండు కాబట్టి మనం ఎట్లు ఉండాలంట రోజు ప్రతిరోజు మనం పరిశుద్ధత కలిగే ఉండాలి పరిశుద్ధత కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనకేం వస్తుందంట నిత్య మనకి వస్తుంది కాబట్టి కాబట్టి ఆ నిత్య రావాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రతిరోజు మనము దినదినము పరిశుద్ధత మాటల్లో కానీ మన చూపుల్లో కానీ మన నడకల్లో కానీ ప్రతి మనం పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు మనని ముందుకి నడిపిస్తా ఉంటాడు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఆ పరిశుద్ధత కలిగి మనము ఉండాలి లోకం నుండి కూడా మనం విడుదల పొందాలి లోకం నుండి కూడా మనము ధర్మశాస్త్రం నుండి విడుదల అంట ధర్మశాస్త్రం నుండి మనకి విడుదల వస్తుంది ఎట్లా వస్తుంది ఇక్కడ అదా రెండు గెలతీలో రాసిన పత్రికలు అంటా ఉన్నాడు రెండో అధ్యాయము పదిహేను వచ్చరం అంటుడు మనము జన్మం వలన యుద్ధులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కామంట మనకు జన్మనిచ్చిన దేవుడు మనకు మనకేం పోషం జీవముని పోషం జన్మని ఇచ్చిండు కాబట్టి దాని వల్లనే మనం అంట యూధులమే కానీ అన్ని జనులలో చేరిన పాపులము కామంట మనం ఇప్పుడు యూధులలో ఉన్నాం మనము దేవు దేవుని అందులో మనం యూధులమే ఉన్నాము కానీ పరిశుద్ధత కలిగే ఉన్నాం కానీ మరి తిరిగి మనం పాపంలో అన్ని జనుల చేరి పాపం చేస్తామా చేయలేము కదా అన్ని జనుల్లో చేరి మనము పాపము చేయలేము కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు చేరిన పాపులము కాము మనుషుడు ఏసుక్రిస్తున్నది విశ్వాసం మూలమనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడు తీర్చబడని ఎరిగి ఏమంటున్నాడు విశ్వాసం మూలంగానే మనము నీతిమంతులమంట ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాద మూలమున నీతిమంతులు కాక నీతిమంతుడుగా తీర్చబడడాన్ని ధర్మశాస్త్రం వలన క్రియల మూలంగా గాక విశ్వాసం వల్లనే మనము నీతి తీర్చబడినమని ఇక్కడ ఇది కూడా పౌల్ భక్తురే చెప్తా తీర్చబడినము ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలము గాక క్రీస్తునందడి విశ్వాసం మూలమనే నీతిమంతులం అని తీర్చబడికే ఏసుక్రీస్తునందడి విశ్వాసం ఉంచి ఉన్నాము దేవుడి మనము విశ్వాసం ముంచి ఉన్నాము విశ్వాసం ఉంచి ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీర ఏ శరీరయు నీతిమంతుడని కదా ధర్మశాస్త్రం వలన ఏ శరీరు నీతిమంతుడు అని తీర్చబడడు కదా అని ఇక్కడ మాట్లాడుతున్న పావులు భక్తుడు కాబట్టి మనము విశ్వాసం మూలమనే నీతిమంతులం తీర్చబడినాం నీతిమంతులంగా ఎట్లా తీర్చబడినాం అంటే ఆయనకు వాక్యమే నీతి కాబట్టి ఒక వాక్యం ఆయన రక్తంలో మనం కడిగిన కడగబడినాం కాబట్టి మనం ఇప్పటికీ మనం నీతిమంతులం ఒకడే దేవుడు ఒకటి నీతిమంతుడు కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలంటే మనకు మన ఒకరు సాక్ష్యం చెప్పాలంటే మన సాక్ష్యం పొడగొట్టుకుంటా మనం మనకొరకు ఒకరు సాక్ష్యం చెప్పాలంటే మనం ఎట్లుండాలంట నీతిగానే జీవించాలి ఇది అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కావును కాదనగానే ఉండాలి ని నిన్నట్లనే అనుకున్నా కానీ దేవుడు నా రాత్రి నాతో ఆత్మ ఘోషించి మరి నా వాక్యం తీసి చెప్తున్నా ఆత్మనే చెప్తుంది వాళ్ళకి అట్లా అట్లా ఘోషిస్తుంది చూడు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు చూడు నాకు అనిపించింది ఇంత మంచి ప్రార్థన చేసిన ఇట్లా మాట్లా ఇట్లా చెప్తుంది ఏంది లాస్ట్ కానీ ఒక రోజు నేను ఆమెకు చెప్తా ఇట్లా కాదు వాక్యం ఇట్లా చెప్పాలి ఎందుకంటే నాకు దేవుడు చూపించిన కాబట్టి నేను చెప్పాలి చెప్పకపోతే నేను ఏమైపోతా ఆమెని ఏదో చేసి అదే అవిశ్వాసంలో ఉన్నట్టే ఉండిపోతుంది ఆమె కాబట్టి నేను చెప్పాలి ఇప్పుడు ఆ వాక్యం ఆమెకి ఒక రోజు నేను పోయి చెప్పాలి ఇట్లా కాదు ఇట్లా వాక్యం ఆమెకి చెప్పాలి కానీ దేవుడు నాతను చెప్పేసి రాత్రి మాట్లాడేసింది కానీ దేవుడు అట్లా మనం అట్లా ఎట్లా ఉండాలంట మన లోపల పిలిసింది ఉండకుండా మనం జాగ్రత్తగా కలిగి ఉండాలని ఇక్కడ అంటుండి ఇంకేమో లోకం నుండి మనం విడుదల పొందాలి లోకం నుండి మనం ఏం చేయాలట విడుదల పొందాలని ఇక్కడ అంటాం లోకం నుండి మనము విడుదల పొందాలి మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయం పదో వచనంలో ఏమంటుందంటే తన సహోదర్ని ప్రేమించివాడు వెలుగులో ఉన్నవాడు తన సహోదరిని ప్రేమించివాడు వెలుగులో వెలుగులో ఉన్నవాడన్ని ఇక్కడ అంటా ఉన్నాడు వ్యవహాన్ రాసిన పత్రికలు అంటున్నాడు ప్రేమించున్నాడు వెలుగులో ఉన్నవాడు అతనియందు ఎందు అభ్యంతర కారణం ఏమయూ లేదు అతనియందు అభ్యంతర కారణము ఏమయూ లేదు తన సహోదరుని ద్వేషించి వాడు చీకట్లో ఉండి చీకట్లను నడుచుతున్నాడు ద్వేషిస్తునండా సహోదరుడు మనమే సహోదరులం మనమే సహోదరులము కాబట్టి సహోదరుని ద్వేషిస్తే ఏమవుతుందంట వాడు సహోదరుని ద్వేషిస్తే ఏమవుతుందంట చీకట్లోనే ఉంటాడు నడుస్తున్నాను గ్రహించుకోవాలంట సహోదరిని కానీ ఒక మనిషిని కోసం మనం హృదయంలో కూడా అనుకోదు అసలు నాకు తెలిసి ఏమి మనము అనుకోద్దు చాలా మంది ఏమైనా అయిందంటే ఇట్లా ఇట్లా అయిందని మనం అనుకుంటాం కానీ అనుకోద్దు అరే వాళ్ళు వాళ్ళకు తెలవాలది మనం ఏమనుకోవడానికి వీలు లేదు కాబట్టి సహోదరిని ద్వేషించదంట సహోదరిని ప్రేమించాలంట సహోదరిని ద్వేషించదు అని ఇక్కడ ఈ భక్తుడు అని చెప్తా ఈ భక్తుడు మనకి చెప్తా ఉన్నాడు టీకెట్లను అతని కనులకు రుడ్డితనము చీకటి ఏమైనా నడుచుతున్నాడు చీకటి అతని కనులకు గురుడితనం కలగజేసి కనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియ తెలియదు ఎక్కడికి పోతుండో అతనికి తెలియదు కాబట్టి మనం ఎట్లుండలో ప్రతి దాంట్లో మనం జాగ్రత్తగా కలిగి ఉండాలి ప్రతి దాంట్లో మనం జాగ్రత్త కలిగి మనం ముందుకి వెళ్ళాలి ఎక్కడ మాట్లాడాలో అక్కడనే మనము మాట్లాడాలి ఎక్కడ మాట్లాడదు అక్కడనే మాట్లాడకుండా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఇంకేమండు చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీకు మీ పాపములను క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను అంటుండు ఇక్కడ చిన్నపిల్లలారా ఆయన నామం బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను యవనస్సులారా మీరు దుస్తుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను యవ్వనసుల కోసం చెప్తున్నాడు తండ్రుల కోసం చెప్తున్నాడు పిల్లల కోసం చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి మనం ఏం చేయాలంట పిల్లలైతే పిల్లలు పిల్లలకి చెప్పాలి తండ్రులు వినాలే తండ్రులు వినాలే మరి ఇక్కడ ఏమన్నాడు తండ్రులు కూడా వినాలంటుండు యువనసులు కూడా వినాలే అని ఇక్కడ అంటా ఉన్నాడు జయించిన మీకు రాయిచున్నానని ఇక్కడ దృష్టిని జయించి ఉన్నారు కనుక దృష్టిని జయించినాం కానీ వాటిది ఏం లేదు కానీ దాన్ని మనం జయించాలి కానీ మనం ఏం చేస్తున్నాం శ్రమ రాగానే మనము భయపడిపోతున్నాం ఆ శ్రమని ఆ కష్టంనే చూస్తున్నాం అందరం అట్లనే చేస్తున్నారు ఆ శ్రమనే చూస్తున్నారు ఆ శ్రమని చూస్తున్నాం శ్రమను బట్టి ఆలోచిస్తున్నాం అన్ని దాన్ని బట్టే మనము ఆలోచించి మన సమయం అంతా వేస్ట్ చేస్తా ఉన్నాం సమయము వేస్ట్ చేస్తున్నాం కాబట్టి దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి ఇంకేమన్నాడు చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను ఒకప్పుడు మనం చిన్నపిల్లలు లాగా ఉండే ఎవరెస్ లాగా ఉండే ఇప్పుడు తండ్రిలో దాచ తండ్రి కాబట్టి ఇక్కడ అంటున్నారు చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను తండ్రులారా మీకు ఆది నుండి ఉన్న ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అని ఇక్కడ అంటున్నాడు ఇంకేమంటు అంటే పదిహేను వచ్చిన అంటున్నాడు ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఏమంటు ఈ లోకంలోనైనా లోకంలోనైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు ఎవరైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ దేని ప్రేమించినా కూడా అంటా ఉండు మతేశ్వారతలు అదే అంటుండు తండ్రిని అయినను ప్రేమిస్తే నాకు మీరు పాత్రులు కారంటుడు కదా భయంకరమే కదమాట నాకు పాత్రులే కారణప్పుడు మనం ఏం చేయాలంట దేవుని మనం ప్రేమించాలంట దేవుని ప్రేమించాలంటే ఎట్లా ప్రేమిస్తాం ఆయన మాట మనం వినాలి ఆయన ఏం మాట్లాడుతుండో మనం వినాలి ఎప్పుడు దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడినప్పుడల్లా మీ మధ్యలో నేను ఉన్నా అంటున్నాడు మీరు నా మాట వింటలేడా అంటుండడు మరి మనం వింటున్నామా దేవుడు మనతో మాట్లాడతా ప్రవచన రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు రీతిగా మనతో మాట్లాడుతున్నాడు ప్రవచన రీతిగా మనంతో మాట్లాడుతున్నాడు నేను మీ ఉన్నా మీరు నా మాట వింటలేరు అంటుండు కాబట్టి మనం ఆయన మాట మనము వినాలి కాబట్టి ఎందుకు వింటలేము మనం కూడా ఇంటలేమేమో ఇప్పుడు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళైతే ఇంకా భయంకరకైతే అసలు మస్తు బాధ అనిపిస్తారు వాళ్ళు అసలు వారం వారం చర్చకు వయసేసారు వారం కోసారి వయసేసారు మేము ఒక ఆరాధన జరిగింది చాలా మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారం మనం విన్నట్టు వాక్యాలు వాళ్ళు వింటున్నారా మన మనం వింటున్నాం ఈ వాక్యాలు మనం ఎక్కడ వినలే వాక్యాలు అలాంటి వాక్యాలు మనం వింటున్నాం దేవుడు అంతగనం దేవుడు దేవుడు మరి ఆ అన్నకి బయలుపరుస్తుంది అన్న ద్వారా మనతో మాట్లాడుతుడు అన్న కూడా చెప్ అన్న సొంతంగా ఏం చెప్తారే మనకి దేవుడు అన్నకు చెప్పేస్తుండు కాబట్టి అన్నకి బయలుపరుస్తుండు కాబట్టి అన్న ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మనకు దేవుడు చూపిస్తాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి చెప్పాలా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళంత భయంకరం ఉన్నారు క్రైశోలినాడు ఎందుకు అంటే వాళ్ళు ఎందుకున్నారంటే అద్భుతాలు ఆశ్చర్యాలు అన్నాయి అద్భుతాలు చేయడం అన్ని ఉన్నాయి కాదంటలే అవి కాగానే అబ్బా సార్ ఈరోజు మా జీవితం అద్భుతం చేసిండు కానీ రక్షణ ఉందా మనకి అలాగ రక్షణ ఉందా ఒక పాపి రక్షణ పొందుతుండ స్వస్థత పొందగానే కాదు ఒక పాపి రక్షణ పొందుతుండ అది మనం గ్రహించాలి కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు లోకముని మనం ప్రేమించద్దంట దాని నుంచి మనం విడుదల పొందాలని ఇక్కడ అంటా ఉన్నాడు ఉన్నదంతే అనగా శరీరాశయ నేత్రాశయ జీవపు డమ్మము ఏమంటుడు నేత్రాశ జీవపు డమ్మము ఉంటది శరీరాశ అంటే శరీరం లాగుతూ ఉంటుంది పాపం చేయమని కానీ ఆత్మ మాత్రం వద్దంటది మనందరికీ ఒక మనసు కలవుతుంది ఈరోజు మనం ఏదైనా దేవుడి ద్వారా ప్రాథం చేయకపోతే ఏమనిపిస్తే మన మనసు అమ్మో చేయలే చేయలే అనిపిస్తా అనిపి మన అందరికి ఆ మనసు అయితే ఆ మనసు మనకు ఉంటుంది అమ్మ మనం ప్రాథం చేయలే ఈ రోజు ఏదో తప్పు చేసామని మనసు అయితే ఘోషిస్తుంది అందరికీ ఆ ఆత్మ మనకైతే ఉన్నది ఘోషిస్తుంది కాబట్టి ఇంకా రెండు లోకము శరీరాశయు నేత్రాశయు జీవపు డబ్బము ఏమంటే జీవపు డమ్మము అంటే గర్వము గెలవం ఉన్నదందరికీ మనకు నాకే తెలుసాననుకుంటారు కానీ మనకే తెలియదు ఏవి తెలియదు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుంటూ లోకముని ప్రేమించదంట నీతి రాశ మన లోపల శరీరాశ మన లోపల ఉండదండ జీవపుడంబం మనం వినలే మనం యువసేపు కోసం అన్న చెప్తుంటే యువసేపు యవనసుడు కోసం మనం వినలే ఆ యవనసుడు ఎట్లా ఎట్లా పారిపోయిండు మన దగ్గర కూడా అలాంటివి వస్తే పారిపోవాలి కాబట్టి అలాంటివి ఏవి వచ్చినా మనం పారిపోవాలి వెళ్ళిపోవాలి ఎందుకంటే దేవుడు పరిశుధాత్మ మనం పొందుకొని దేవుని వరాలు ఫలాలు మనం ఉంటే పాపం చేయలేం ఎందుకంటే మన లోపల ఆత్మ ఉంటాడు కాబట్టి మనం పాపం చేయలేం చేయం కాబట్టి మనం దినదినం పాప పొందుకోవాలి కాబట్టి ఇక్కడ అంటున్న నేత్రాశ జీవపు డమ్మము తండ్రి వలన అవి లోక సంబంధమైనవి ఏమంటు తండ్రి వలన కావంట ఏమంట తండ్రి మన అవి పుట్టినే కావు కాబట్టి ఇక్కడ అదంటు పదిహేడవచనం ఏమంటుడు లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును దేవుని చిత్తము జరిగించేవాడు అంట నిరంతరం నిలుసంట కాబట్టి దేవుడి చిత్తము మనము మనం జరిగించాలా కాబట్టి జరిగిస్తే మనం ఎట్లుంటామంట నిరంతరం మనము నిలుసామంట నిరంతరం నిలవాలంటే మనం ఏం చేయాలంట ఆయా చిత్తంని జరిగించాలంట ఆయన చిత్తంని జరిగించుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి ఆయన చిత్తం ఏమి ఉంది ఆయన చిత్తము మనం జరిగించుకుంటూ బోల ఆయన మాట విని అందుకంటూ నా సహోదరులు నా మాట విని నడిపించిన నా చిత్తంని నడిపించిన వాడు అని అంటుండ మనం కాబట్టి ప్రతిదీ మనము ముందుకు వెళ్ళిపోతా ఉండాలి కాబట్టి ఇక్కడ అంతే అని దేవుడు మనతో మాట్లాడుతుండం కాబట్టి ఆయన చిత్తం మనం జరిగించి మనం ముందుకు వెళ్తున్న మనం నిరంతరము నిలుస్తామని ఇక్కడ అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతుండు దేవుడు మనతో మాట్లాడుతుండు ఇంకేమంటుండే చీకటి నుండి విడుదలన్నీ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడు చీకటి నుండి మనం విడుదల పొందాలి కాబట్టి ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతుండు తులసిల రాసిన పత్రిక ఒకటి పదమూడులో ఏమంటుండే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అంధకార సంబంధమైన అంధకారంలో ఉన్నాం ఎప్పుడు మనము అంధకారంలో ఉన్నాం లోకంలో ఉన్నాం మనం అంధకార అంధకారం అంటే లోకం లోకంలో ఉన్నం చీకట్లో ఉన్నాము మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిదల చేసిండట దేవుడు విడుదల చేసిండు ఆయన అధికారం వలన మనని అధికారంలో నుండి సారీ ఆయన అధికారంలో ను అధికారంలో నుండి దేవుడు ఏంటంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించి ప్రేమించిన తన కుమార్ని యొక్క రాజ నివాసులుగా తాను మనను ప్రేమించిండ తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేసిండు తన కుమార్ని దేవుడు భూమికి పంపించిండు రక్తం కార్చిండు కాబట్టి తన కుమార్ని యొక్క యొక్క రాజ మనని దేవుడు చేసిండు ఒకప్పుడు మనం పాపంలో నుండి చీకట్లో ఉండే లోకంలో దేవుడు మనని విడుదల చేసిండు కాబట్టి మనం కూడా వేరే కూడా ఈ యొక్క పాపంలో నుండి ఈ అంధకారంలో నుండి మనం కూడా వాళ్ళని విడుదల చేసి దేవుని ప్రేమి దేవుడు ప్రేమ దేవుడు మనము తిప్పాలే ఆయన రాజ్యానికి నివాస నివాసులుగా మనము వాళ్ళని కూడా తయారు చేయాలి ఆయన రాజ్యానికి కూడా వాళ్ళని వారసులుగా మనం చేయాలంటే దేవుడు మాట విని మనం ముందుకి నడవాలని ఇక్కడ కాబట్టి మనము దేవుడు మాట వినాలి ఇది కులసిలా రాసిన పత్రికా ఇది కూడా పౌరు భక్తుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకప్పుడు అట్లున్నామని మాట్లాడుతున్నాడు కాబట్టి ఒకప్పుడు ఉన్నాం కాబట్టి దేవుడి రాకడ త్వరలో ఉంది కాబట్టి మనం కూడా అట్లా ఉండడానికి వీలు లేదు ముందుకు నడుచుకుంటాం మనము పోవాలి ముందుకు నడుచుకుంటూ పోతేనంట ఆ దేవుడు మనకి తోడై ఉంటాడంట ఇంకేమంటుందంటే ఆ కుమార్ని అందు మనకు విమోచనము అనగా పాపక్షేమాపణ కలుగుతున్నది ఆ కుమార్ని మనకు విమోచన ఉందంట ఏప్రభు వల్లనే మనకు విమోచన ఉంది పాపక్షేమాపణ కూడా తర్వాత క్షమాపణ కూడా కలుగుతుంది దేవుడు క్షమిస్తాడు మనుషులు క్షమిస్తారా ఒక మనిషి పాపం చేస్తుందంటే ఆ మనిషిని ఏం చేశారు కరెక్ట్గా ఉన్న మనిషి ఏం చేశాడంటే ఆ మనిషిని క్షమించలేకపోతాడు ఆ మనిషిని క్షమించలేక ఎందుకు పోతాడు దేవుడు అంటున్నాడు ఒక్క మారు కాదు ఏడు మారులుగా ఏళ్ళు మారు క్షమించమంటే ఈ తోడి మనిషి ఏమి చేసిన ఆ మనిషిని క్షమించలేకపోతాడు పాపం చేసినవా నువ్వు నువ్వు పాపం చేసినావా అని పదిసార్లు అంటారు కానీ వాళ్ళని క్షమించలేకపోతారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు మనని విమోచి దేవుడు విమోచన అనగా పాపం క్షమాపణ దేవుడు మనని క్షమించినాక మనం ఎదుటి వాళ్ళని క్షమించకపోవడం ఎందుకు క్షమించాలా మనం కూడా ఎద్ది కూడా మనం క్షమించాలా కదా ఒక మనిషి పాపం చేస్తుందంటే ఆ పాపం చేసిన మనిషిని మనం ఏం చేయాలా దగ్గర తీసుకొని ఇట్లా కాదు ఇట్లా చేయాల ఇట్లా చేయొద్దు ఇట్లా తప్పు అని మనము చెప్పాలి అట్లా చెప్తురా అయినాడు దేవుడు పిల్లలు ఎవరన్నా క్రైస్తవులు అట్లా వేస్తురా ఒకరు ఇట్లా ఏస్తున్నారు అంటే వాళ్ళని వేస్తుంటారు మీరు ఇవ్వేశారు కానీ వాళ్ళకి ఇట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తున్నారా ఎవరు చెప్తే కానీ దేవుడు క్షమిస్తున్నాడు మనం కూడా క్షమించాలి మన కూడా క్షమాపణ అనే గుణం మనకు కూడా ఉండాలి నాకు కొంచెంసార్ అదే అది అనుకుంటే అనుకుంటా ఏ స్వే మనం ఎవరం క్షమించ క్షమించమించకపోవడం మనం కూడా పాపలమే కదా మన కొంచెం ఏనా కొంచెం కూడా లేదా పాపం ఉంటది కాబట్టి కొంచెం కూడా మన లోపల ఉండద్దు కాబట్టి మనం కూడా ఎదుటి కూడా మనం క్షమించాలి వాళ్ళకి కూడా మనము దేవుడి గురించి చెప్పాలి అట్లా మనము చెప్పుకుంటే ముందుకి వెళ్ళి పోవాలి ఇప్పుడు అదే అంటా సువార్త మత్తవార్త ఆరు ఇరవై ఐదులో ఏమంటుందంటే ఆరు ఇరవై అందువలన నేను మీతో చెప్పినది ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణములను గూర్చి ఏమి ధరించుకుందమో అని మీ దేహంలో గూర్చి అయినను ఇక్కడ అంటుండు ఈ మతేశ్వార్తలు అంటుండు అందువలన నేను ఏమి తిందుమో అందువలన మీతో చెప్పిన దేమానగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఈ లోకసులు అనుకుంటారు ఏమి తిందుమో ఏమి కానీ లోకస్ల ఈనాడు క్రైస్తవులు అనుకుంటారు ఇంకొక నెల అయితే ఒక పండుగ ఇష్టార్ట్ ఆ పండుగ వేస్తాడు ఇంకా ఇంకా సందడి సందడి భయంకరంగా ఉంటది ఇంకొక నెల ఇంకో నెల పోతే ఆ రెండు నెలలు పోతే ఆ పండుగ ఇష్టది ఆ పండుగకి అప్పుడు అనుకుంటారు మనుషులు కాబట్టి దేవుడు అదే అంటుడు అందువలన ఏమి తిందుమో ఏమి ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని అంటుంటాడు ఇక్కడ దేవుడు అంటు చెప్తు మనకి ఇక్కడ అంటుండు మీ ప్రాణములు గుర్చైనాను ఏమి ధరించుకుందాము అని మీ దేహములను గూర్చైన చింతింపబడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అంటుండు ఆహారము కంటే ఏమంటుండు ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా గొప్పవి ఆహారము కంటే ప్రాణము గొప్పది దేహము గొప్పది కాబట్టి ఈ ప్రాణము దేహంని మనం ఏం చేయాలంట కాపాడుకోవాలంట ఆయన రాకట్టే వరంతరం వరకు మనం కాపాడుకుంటూనే ఉండాలంటు పక్షులను నన్ను ఆకాశ పక్షులను చూడాలి అవి విత్తవు కోయవు అంటుండు ఆ విత్తవు కోయవు కోట్లలో కూల్చుకున్నవి కాబట్టి పొర్లకు తండ్రిని వాటిని పోషించున్నాడు కనుక మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు చాలా మంది చింతిస్తూ ఉంటారు అందరు చింతిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు చింతిస్తూ ఉంటారు ఈ రోజు ఏం జరుగుతుంది నా జీవితంలో ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది ఇదే మన జీ అందరూ అనుకుంటా ఉంటారు కాబట్టి దేవుడు ప్రాణము దేహంని కాపాడుకోవాలని ఇక్కడ అంటా కాబట్టి మనం ప్రాణాన్ని దేవాన్ని కాపాడుకోవాలంటే మనం ఆ ప్రాణంని కాపాడుకోవాలంటే మనం ఎట్టుండాలంట కరెక్ట్ గా ఉంటే ఆ యొక్క కాపాడుకోవాలంటే దేవుడు ఒక మాటను మనం వింటేనే మనకు నిత్య జీవము దేవుడు ఒక మాటలు మనం వింటేనే మనకు మనం వింటేనే నిత్య జీవము కాబట్టి దేవుడు మాటలు వింటున్నప్పుడు మనకి ఏముండాలంట భయం కలిగి మనం వినాలంట ఆయన మాట భయము కలిగి మనం జాగ్రత్తగా వినాలి మాటలు ఏదో మామూలుగా వచ్చిన మాటలు కాదు మాటలు జాగ్రత్తగా మనము ఆయన మాటలు వినాలి ఆయన మాటలు వినాలి ఎంతసేపు చెప్పినా మనం ఆ మాటలు వినాలి వింటేనే మనకి వాక్యమే మనకి వింటేనే అది మనని పరిశుద్ధ పరుస్తుంది వాక్యమే మనని పరిశుద్ధ పరుస్తుంది కాబట్టి ఆయన రక్తం కూడా మనని కడుగుతుంది కాబట్టి ఆ రక్తం కడుతుంది రక్తం కూడా మనం కడిగింది కాబట్టి ఏ ప్రభు యొక్క రక్తం కడిగింది కాబట్టి మనం పరిశుద్ధతులకు నడిపించింది వాక్యం కూడా మనం శుద్ధి పరుస్తుంది కాబట్టి వాక్యం కూడా మనము వినాలి ఎవరు చెప్పినా వినాలి కానీ ఎవరైతే చెప్తున్నారో మనం వినాలి కరెక్ట్ చెప్తుారో లేదా అని మనం వినాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు కాబట్టి మనం దేనికోసం మనం చింతించడానికి వీళ్ళు ఏది లోకస్తుంది చింతిస్తారు కాబట్టి మనము చింతించడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు దేవుడు ఇంకా అంటు మరణం నుండి మనని విడుదల చేసిండు కాబట్టి ప్రతి దాని నుంచి దేవుడు మనని విడుదల చేసిండు మరణం నుండి దేవుడు మనని విడుదల చేసిండు కాబట్టి దేవుడు ఇక్కడ అంటుండు ఎబ్రీలకు రాసిన పత్రిక అంటా ఉండు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఏమంటున్నాడే కాబట్టి ఆ పిల్లలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలమగలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను ఎవరైండ్రు దేవుడు అయిందంట మన కొరకు ఏమంటుడు ఆ రక్త మాంసం రక్త కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గల వారైన అందున ఉన్నారు ఒకప్పుడు మనం రక్త మా పాపంలో కాబట్టి దేవుడు ఏమేం చేసిందంట మన ఆయన ఏమంటుండ ఆయనప్పుడు రక్త మాంసంలో పాలివాడైండు అంట దేవుడు మన కొరకు దేవుడు రక్త మాంసంలో పాలివాడైందంట గొప్ప దేవుడు మన కొరకు ఎట్లుంటుంది ఇంత గొప్ప మాట దేవుడు మన అంటున్నాడు రక్త దేవుడు పాలివాడైందంట మన కొరకు భయంకరమైన స్థితిలో ఉండే భయంకరమైన పాపంలో ఉండే అంధకారంలో ఉండే పాపంలో చేసినాం మనము ఈ లోకంలో తట్టు తిరిగినాం ఎన్నో చేసినాం మనం పాపాలు చేసినా కూడా దేవుడు మన కొరకు ఏం చేసినట్ట రక్త మాంసంలో దేవుడు అంట పాలి దేవుడు మన కోసము ఆ రక్తంలో దేవుడు మన కోసం పాలి కాబట్టి మన కోసం కార్చిండి కాబట్టి ఆ రక్తంని ఆ గొప్ప దేవుడిని మనము ఎంత చేసినా తక్కువనే మనం ఆ దేవుడి ప్రార్థన ఆయన మనల్ని ఏం అడుగుతులే మన హృదయంలో అడుగుతున్నాడు మన హృదయాన్ని మనము మనల్ని అడుగుతా ఉన్నాడు ఈ హృదయంలోకి ఏం చేస్తుంది అందుకే అంటుండు నక్కలకి బొరియలు ఆకాశ పక్షులకి గుళ్ళు ఉండు కానీ మనుష కుమారుని చోటు లేదంట ఇక్కడ చోటు లేదు దేవుడికి కానీ హృదయంలో ఉంటా దేవుడు ఇక్కడ లేదు కానీ ఈ భూమి మీద లేదు కానీ మనిషి హృదయంలో ఉంటా దేవుడు కానీ మనిషి ఏం చేస్తున్నాడు దేవుణ్ణి ఆహ్వానిస్తాడు ఈ రోజు క్రైస్తవులు ఏజ్ చేస్తున్నారు దేవుడిని ఆహ్వానిస్తలేరు దేవుని ఆరాధిస్తున్నట్టు కానీ వారు ఆరాధిస్తూ అబద్ధంలో ఉన్నారు అబద్ధంలో వాళ్ళు కానీ మనకు దేవుడు సత్యం తెలిపించింది కాబట్టి మనం ఇంకా అబద్ధం తట్టు మనం చూడడానికి వీలు లేదు కాబట్టి దేవుడికి స్థలము లేదు కాబట్టి నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఆయనే అదే అనుకున్న దేవుడానికి ఎక్కడ స్థలం లేదని మన హృదయంని అడుగుతున్నావు వేసువా మన హృదయంలోనే ఉండడానికి దేవుని దేవుని ఆలయం అంటున్నావు ఈ ఆలయంలోనే దేవుడు మన లోపల ఉండడానికి భూమి మీద లేదు ఆయనకి కానీ మన లోపల దేవుడు ఉండడా ఉండాలని ఆశ కోరుతుండు కానీ ఆశ కోరుతుంది కాబట్టి ఆశ మన లోపల ఉండాలనుకుంటుండడు కాబట్టి ఆ దేవుడు మన లోపల ఉండాలనుకుంటుండడు కాబట్టి మనం స్వీకరించాలంటే మనం ఏం చేయాలంట ఆయన మాట వినాలే ఆయన మాట జాగ్రత్తగా మనము వినాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి వినాలి ఆ మాట వాక్యం ఏముందో దాని ప్రకారంగా వినాలే దాన్ని ఆ జీవితంలో మన జీవితంలో మనం దాన్ని స్వీకరించాలి మన జీవితంలో పాటించాలి అది మనం ప్రకటించాలి దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి ఇన్ని మనం దేవుడులో చేసినంట ఆ దేవుడు కూడా మన దేవుడు కూడా మనకి తోడై ఉంటాడు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు దేవుడు కూడా ఆయన ఆయన కూడా మన ఆయన కూడా రక్త మాంసంలో ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుండే ఈ ఎబ్రిల ఎబ్రిలకు రాసిన పత్రికలో మరి పావులు భక్తుడు మనతోని చెప్తా ఉన్నాడు అపోజిటుడు అయిన పావులు భక్తుడు మనకి చెప్తా ఉండు కాబట్టి మనం ఎట్లుండాలంట జాగ్రత్తగా బహు జాగ్రత్తగా కలిగి ఉండాలి ఆయన మాట వినాలి కాబట్టి ఈ లోకంలో ఆయనకి లేకున్నా కానీ మన హృదయంలో ఆయనకి చోటు మనము ఇవ్వాలి మన హృదయం అనే బలిపీఠము మనము ఎప్పుడు బలిపీఠం మనం మండించాలి ఈ యొక్క బలిపీఠం మనం మండిస్తా ఉండమో ఎట్లా మండిస్తాం మనము ప్రార్థనలు చేస్తూ ఉండాలి దేవుని శుతిస్తా ఉండాలి వాక్యం చదవాలన్నీ మనం మన హృదయం లకేంచి మనం స్ంటా ఉంటే మన బలిపీఠం ఎప్పుడైతే మండుతుంటుందో అప్పుడు దేవుడు మన మన దగ్గర మనకి దగ్గర ఆయనే ఉంటాడు ఆయనకి ఎక్కడ లే సలము. నీ దేహమే దేవుని ఆలయం కాబట్టి నీ లోపల ఉంటా అంటుండు దేవుడు నా లోపల ఉంటా దేవుడు కాబట్టి ఆయనకి మన లోపల ఉండాలని ఆశ ఉండాలంటే మనం ఎట్లుండాలంట పరిశుద్ధత కలిగి మనము జీవించాలి పరిశుద్ధత కలిగి ఉంటేనే మనకేముంటుందంట ఫలము ఆ ఫలం ఏంది నిత్య జీవము జీవం మనకి కావాలంటే మనం ఏం చేయాలి ముందుకు నడుచుకుంటే మనము పోవాలని ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి మనం ఇంకేం చేస్తుండటంటే శిక్ష విధి నుంచి మనం విడుదల పొందాలి కాబట్టి ప్రతి పాపం అనే శిక్ష నుండి దేని నుంచి మనం విడుదల పొందాలి కాబట్టి ఆ శిక్ష నుంచి విడుదల పొందాలి కాబట్టి దేవుడి దగ్గర మనము కరెక్ట్ గా ఉండడం మనము నడుచుకోవాలి రోమియోలో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో ఏమంటుంటే రోమియోలో రాసిన పత్రిక మొదటి ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం ఏమంటుంటే కాబట్టి ఇప్పుడు క్రిస్టియస్ నున్న వారికి ఏ శిక్షా లేదు ఇక్కడ ఏమంటుండు కాబట్టి క్రీస్తు వారికి ఏ శిక్ష లేదు ఎందుకు లేదు అంటుండు దేవుడు పరిశుద్ధ కలిగి ఉంటేనే మన ఫలము ఆ ఫలమే నిత్య కాబట్టి మనలో మనకేముందంట క్రీస్తు చేసినందున్న ఉన్నాం కాబట్టి ఉన్నవారికి ఏ శిక్ష లేదంట కాబట్టి మనం ఎవరై ఎందుండాలా ఉన్నాము క్రీస్తు చేసినందు కాబట్టి మనకి ఏ శిక్ష లేదని దేవుడు మన పావులు చెప్తా ఉన్నాడు రోమిలో రాసిన పత్రిక రాస్తా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు క్రీస్ చేస్తున్నందున్న వారికి ఏ శిక్ష లేదు అని ఇక్కడ అంటుండు కాబట్టి మనం ఏం చేయాలంట క్రీస్ వారికి మనకి ఏ శిక్ష లేదు కాబట్టి మనం ఎట్లా ఉండాలంట దిన మనం పరిశుద్ధత కలిగి ఉండాలి మనం ఈ లోకం తట్టు చూడదు ఈ లోక ఆశలు మనకు వద్దు ఎందుకంటే మనము ఇంకొక ముద్రలో ఉన్నాం ఆరు ముద్రలు విలుపబడినాయి ఒక ముద్రలో మనం ఉన్నాం ఆ ముద్ర విప్పు విడిపితో ఈ ఆరో ముద్రలనే మనం ఇంత భయంకరమైన శ్రమలో చూస్తా ఉన్నాం అక్కడ యుద్ధం జరుగుతా ఉంది యుద్ధాలు జరుగుతున్నాయి భయంకరంగా కాబట్టి ఇక్కడ ఒకరు అంటున్నారు ఎర్చలేం కోసం ప్రార్థన చేయండి కీర్తనల గ్రంథం నూట ఇరవై చూపించి చెప్తున్నారు వాళ్ళు దానికోసం ప్రార్థన చేయండి ఇప్పుడు వాళ్ళు అంత వాళ్ళంతా ఎట్లా మోసంగా అయిపోయినారు మనుషులు అంటే అంత భయంకరంగా అయింది కానీ నువ్వే ఎరిచలేము కదా నువ్వే ఎర్చలేము కాబట్టి ఇక్కడ దేవుడు మంతను మాట్లాడుతున్నాడు కాబట్టి కాబట్టి ఇప్పుడు కేసేసినందున్న వారికి ఏ శిక్ష విధి లేదు మనకి ఏ శిక్షా విధి ఉండద్దంటే దేవుడు ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధ కలిగినందుకు మనకు ఫలం వస్తుంది ఆ ఫలమే మనకి నిత్య జీవం కాబట్టి దేవుడు ఈరోజు మనతో అందరితో మాట్లాడుతున్నాడు బహుగా జాగ్రత్తగా మనం జీవించాలి మనం ముందుకి నడవాలి నడుస్తేనంట దేవుడు మనకి తోడై ఉంటాడు చిన్న వాక్యం దేవుడు దీవించును గాక ఆమె స్తోత్రం పరిశుధుడా మైమల రజానికి వందనాలు తండి యేసు క్రిష్ రజానికి వందనాలు తండి వాక్యం ద్వారా మీరే మా అతను మాట్లాడినా దేవానికి వందనాలు వాక్యంలో మేము నిన్ను చూసినాం రాజా దేవ మేము నిన్ను బట్టే మేము అతిశయించాలే దేని కాదు రాజా నిన్ను బట్టే మేము అతిశయించాలే దేవానికి స్తోత్రం దేవా దేవ మీరు మాతను మాట్లాడినా దేవానికి వందనాలు దేవానికి స్తోత్రం చెలిస్తూ దేవాని నామానికి స్థుతి ఘనత మహిమ చెలిస్తూ యేసు క్రిష్ణంలో అడుచున్నాం తండ్రి పశుప్రభా ఎక్కడ వంద్రవశక్తివంతులు తర్వాతి దేవానికి వందల దేవాయప్రభ మరి పేరాల విషయంలో ప్రార్థిస్తున్న ప్రభావ మరి మీద ఆత్మకలను చెరిగించండి ప్రభా దేవా మళ్ళీ రైనా సిస్టర్ ని తాకి ముట్టి స్వస్థపరచండి తనకున్న బ్రెయిన్ టూ మంచి కృషి నామంలో క్యాన్సర్ చేయని ప్రభా అదే రీతిగా ప్రభా తనకున్న రాయలసార్డ్ పేరెంట్స్ కూడా ప్రభా యేచు కృషి నామంలో ప్రభావ తాకి ముట్టి ఆ సిస్టర్ కి ప్రభా తల నుంచి వరకు కూడా ప్రభావ ప్రతి నేరలో ప్రతి ఒక్క ఏం కలర్లో యొక్క జీవం కుమరించి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దాయిచ్చి అదే రీతిగా ప్రభ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆ బ్రదర్స్ కూడా ప్రభా నీ యొక్క కృపలో జ్ఞాపకాన్ని చూసుకున్న అవి వాళ్ళకున్న క్యాన్సర్ ప్రభా యేసుకృష్ణ నామంలో ప్రభా ఆ క్యాన్సర్ ని క్యాన్సర్ అయిపోనుగా కాబట్టి యేసుకృష్ణ నామంలో దేవ నీవి ఆత్మకారం కలిగించి ఆ బ్రదర్ వాడి జీవితంలో గొప్ప వెలుగు చేతి వాటిని నింపండి ప్రభా ఆ యొక్క మొత్తం రక్షించుకొని ఆ కుటుంబంలో బాధ వేదన దుఃఖాన్ని తీసుకోండి ప్రభా ఆ కుటుంబంతో శాంతి సంబంధం కలిగి ఉండటం సాయపడమని ప్రార్థిస్తున్నతని అదే రీతిగా ప్రభా దేవి కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తను ఉన్న వృద్ధ పంచిన మీరు తన అస్థతన్ని తీర్చని ప్రభా అదే రీతిగా తనకున్న హెల్త్ ఇష్యూని కూడా ప్రభావ మీరు తాకి ముట్టి స్వస్థపరచండి ప్రభా సక్సెస్ఫుల్ అవకు సాయపడమని ప్రార్థిస్తాం నా తల్లి అదే రీతిగా తల్లి మరి కష్టం జ్ఞాపకం చేసుకుంటాం మరి హార్ట్ ని తాకి ముట్టి స్వస్థపరచండి తన నుంచి అరే కాల వరకు కూడా ప్రభా ప్రతి నెరలో ప్రతి ఒక్క మీ యొక్క జీవంని కుమ్మరించి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయడం ప్రభా తను లేచిన శువాత ప్రకటన చేసేలాగా ప్రభావ బిడ్డని ఇంకా అభిషేకించి సేవలో నడిపించండి ప్రభా ఇంకా విశ్వాసంలో ఎదిగింపబడ్డట ఒక సాయపడమని ప్రార్థిస్తున్న భార్య భర్త నిద్రని కూడా ప్రభా అభిషేకించని సేవలో నడిపించుకోండి సురజ మీకు స్తూతం నీకేమైన అదే విధంగా ప్రభా లక్కీ బ్రదర్ విషయంలో బాబు విషయంలో ప్రార్థిస్తుంది ఏజెండి బాబు కూడా ప్రభా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయించండి భార్య భర్త శాంతి దయచండి ప్రభా వల భర్తలో ఉన్న సాయికోనస్ ప్రభా ఈ చుక్క స్నామం మీద వేసి భార్య భర్తలు ఇద్దరు అర్థం చేసుకొని జీవించిన సహపడమని ప్రార్థిస్తున్న వాళ్ళు రావాలి ప్రభ వారితో కూడా ప్రభా మీరు దర్శించి మాట్లాడండి ప్రభ ఆ కుటుంబాన్ని మొత్తం రక్షించుకోమని ప్రార్థిస్తున్న తండ్రి దేవాయసి ప్రభ ఇంకెంత మంది అవుతున్నారు ప్రభ వారిని అందరినీ కుటుంబ జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ప్రతి బియంతి ముట్టే స్వస్త ప్రభ దేవా మరి విల్సన్ బృందర్ వారి కుటుంబం కూడా ప్రభావం కలిగి ఉండాలి మరి బాబుని ప్రభ మరి యొక్క పర్లోక రాజ్యాన్ని చేర్చుకున్నందుకు నీకు వందాలి తని దేవాయ ప్రభా మరి మాలూజ్ బాబు ప్రభా తాన్ని శిక్ష అనుభవించి నీ దగ్గరికి వచ్చినాను కాబట్టి ప్రభా మళ్ళీ తనను పరలోక రాజన్నకి చేర్చుకున్నందుకు నీకు వంద నా తని శాంతి సంబంధం కలిగి ఉండాలా వారికి తిరిగి ప్రభా మళ్ళీ చక్కటి బాబుని అనుగ్రహించమని ప్రార్థ్యం ఉంటానండి ఆ యొక్క మరి వాళ్ళకి అన్ని మేలు కలిగటకు సాయపడమని ప్రార్థ్యం నాదండి వాళ్ళ కుటుంబంలో బాధ దుఃఖాన్ని నుంచి విడుదల దయచేయం ప్రభా ఏసా వాళ్ళతో ప్రభా మీరు మాట్లాడండి ప్రభా వారదలకి సమాధానం పరచండి రేపు వాళ్ళు ఏది జరిగినా వారు మంచి కోసమైన వాళ్ళు ఆలోచన చేసేట సహాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి దేవాచి ప్రభావ ప్రతి వారిని గృహలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్న తండ్రి జాబ్స్ ఎంత మందికి అయితే ఆ జాబ్స్ వరకు దొరకడానికి సాయం చేయం ప్రభావ మళ్ళీ బ్రదర్ ప్రభావ తనకి మంచి జాబ్ అనుగ్రహించండి ఇల్లు కడుతున్నాయిగా ప్రభావ కావాల్సిన అవసరం తీర్చండి దేవాచి ప్రభావ కూడా అభిషేకించండి నీ సేవలు ఇంకా వాడుకున్నట్టు సాయపడమని ప్రార్థిస్తున్న తండండి ఆ యొక్క కుటుంబాన్ని ప్రొటెక్షన్ అనుగ్రహించండి నీ యొక్క కృపలో ముద్రించుకోండి తండ్రి వేసేవారిని ఎక్క రాజ్యానికి ఎస్తన్న తండ్రి ప్రతి వారిని కూడా ప్రభావ నీ కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభా మరి ప్రతి వారిని దీవించండి ఆశించేత నింపని సేవకులు కూడా ప్రభావ ట్రైబల్ ఏరియాస్ కు వెళ్తున్నారు ప్రభావ వారిని అందరినీ కూడా ప్రభావ నీ కృపలో జ్ఞాపకం చేసుకోని ప్రభావ ఎక్కడెక్కడైతే వెళ్తున్నారో ప్రభా యొక్క బ్రదర్స్ వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళు వెళ్ళిన ప్రతి సేవ జీవితంలో కూడా ప్రభావ ఫలిబరితని దయచేయండి లేదా నీ యొక్క పరిశుధాత్మకం చేత అభిషేకించి నీ నడిపించి నీ యొక్క దూతని కాపాదానికి దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి కుటుంబం శాంతి సమాధానం ఐక్యత దయచింది ప్రభా ప్రతి కుటుంబం కూడా ప్రభావ వెలిగింపబడరా ప్రతి వారం సత్యని ప్రకటన చేసి ముందుకు వెళ్ళేలాగా సాయపడమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మన అందరికీ గ్రూప్ ప్రదర్శిస్తే కుటుంబాలకి ఇంకా ఎంతమంది రాలేదల కుటుంబాలకి ప్రార్థన అంశాలు ఏ కుటుంబాలకు చేసిన వాళ్ళందరికీ శాంతి సమాధానం దేవుడు అనుగ్రహించింది కాక ఆమెన్ ఆమె సిస్టర్ ప్రైజ్ రాడు అందరికీ రాందరికి ప్రేజ్ రాదు ప్రేజ్ రాదు రా అందరికీ ప్రైజ్లాడు సిస్టర్